బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ఈరోజు ప్రేర్ స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మనము ప్రార్థనతో ఈ మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ మీ స్టార్టింగ్ ప్రేర్ జాయిన్ బ్రదర్ పరిశుద్ధుల తంది కృపమైన జీవన గల దేవ ఇసు ప్రభావనికి ఎంతో వందాలైనా నిన్న నేను నిరంతరం ఏకరీతి గొప్ప తంది మహాపరిశుద్ధులైన దేవానికి స్థులు సౌకర్యమైన నా దేవాన ప్రభావ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ అనేక ప్రాంతాల్లో ప్రభావ మీరు నటించినారు నా అన్నిటింబట్ మీకు ఎంతో వందాలైనా ఇక షరత్లో పాల్గొనే యోగ్యతను బయలుతున్న కృపలు మీరు మాకు అందరికీ మీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతాస్తి అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో స్పందిస్తాయని మీకు తెలియజుకుంటున్నాను ఇప్పుడు పలు మరోసారి జ్ఞాపకం చేసుకుని సాయంత్రాల కలిగిన అయినా మీ పాదాల సంతి చేరిన తర్వా మీ సన్నిధికి వచ్చిన మీ కృపా సింహాసాన్ని ఆశ్రయించడం అయినా ఒక్క దేవ మమ్మల్ని మీకు సంపూర్ణ నడిపించండి అయినా మీకు సరళత సంపూర్ణ పశువులము నడిపించిన అయినా ఒక్క ఈ వాక్యంగా మాతో మాట్లాడడం తర్వా మా హృదయాల తర్వాత మీకు పశువుప్లములు నడిపించిన శ్రోతాలు అర్పించడం అయినా ఇక సమాత చివరి అంచుకునే మేషణకు సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నిర్వహించ ప్రవచనాల ప్రభావ మేము గ్రహించే ప్రభావాటిని అర్థం చేసుకున్న ప్రభావ ఈ లోకంలో ఏముందో ఏ రీతిగా ఉందో ప్రభావన్నిటిని ప్రభావం అనేక ప్రకటించాలా ప్రభావ అనే సిద్ధపరచాలా నా దేవా పెళ్లికి మార్చి ప్రభావం సిద్ధపరచాలా ప్రభావ అనేక సంఘం ప్రభావ తయారు కావాలిగా ప్రభావ అనేక ప్రభా అనేక చోట్ల వెళ్లి మీ శువార్త కలిగించాల ప్రభావ భయంకరమైన కాలం ఉంటున్నాం ప్రవ కాబట్టినైనా మా పిలుపు మా ఏర్పాటు నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్త పడి మీరు జీవించాలా నా దేవ అనేకుల ప్రభావ మీకు సత్యంగా నడిపించాలా ప్రభావ అలాంటి కృత మీరు మాకు అనుగ్రించండి మరోసారి ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించకూడద మీరే మాతో మాట్లాడండి మీకు పశుధాత్మ నడుపుకుంటూ మాకు అందరికీ అనుగ్రహించండి మీరు అందరినీ ప్రభావ నూతనంగా మీరు అభిషేకించిన అయినా పశుధాత్మ దేవ మా హృదయంలో ఉంది మాతో మాట్లాడండి వాక్యను లోతులో నడిపించి మీ మణిమార్గమే మేము నిలబెట్టుకుని అయినా వాక్య గ్రహించి అనుభవ పూర్వం వరకు పాటించి ప్రకటించి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు ఈ ఆరానైనా మీరే ఆది అద్దీ నడిపించండి మీకు పశు దాఖ నడిపించి మాకు దయచేయమని పాటల ద్వారా మరి ఇంతమంది వాక్యం అనేక మంది విషయాలు కూడా నాకు బయటపరిచిన ప్రభావ మీ వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా మేము జీవించేలాగా మీ కృప మాకు దయచేయమని వేస్తూ తిరిగి పశువు నామ ముప్పై ఎంతమంది అయితే రాలేదు ప్రభుత్వందరినీ నడిపించండి ఈ ఆ రోజున ప్రతి ఒక్కరు పాల్గొనాల ప్రభావ మీరే సహాయపడమని సాధిస్తాం ప్రతి ఆటంక ప్రతి చీకటి శక్తులను ఏసీ క్రిస్తున్నామని తగ్గిస్తున్నాం ఎవరు ఆటంక పరిస్థితి వీళ్ళకి ప్రతి ఒక్కరు డబ్బుల ప్రభావ జాయిన్ కావాల ప్రభావ ఈ సద్యలను గ్రహించాల ప్రభావాయినా చివరి అవకాశం అయినా ఈ కాలంలో మేము ఉంటున్నాం ప్రభావాయినా వీటన్నిటి మేము పోగొట్టుకోకుండా ప్రభావ మా హృదయాలను భద్రపరుచుకొని ఒక తర్వాత రాబోయే దినాల్లో తర్వాత విశేషమైన సేవా పరిశీలి మనందరూ ప్రభావ ప్రకటించేలాగా ఈ సత్యాన్ని అనేకులు ప్రోత్సహించి శిష్యులను తయారు చేయలాగా మీ కృప ప్రతి ఒక్కరిని ప్రభావ మీ సన్నిధి నడిపించి మీ మహిమార్గంగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి కలములతో రాయ గలమా కవితలతో వర్ణీ చ గలమా కలతో వివరించలమా నీ మహోలతమైన ప్రేమా ఆరాది ఆరాది రాదిను ఆరాదిను ప్రాజువునివే నా తన్ వినివే నను విడువవు ఎడబాయను రాజువుని వై నా తన్్రి విని వై నను విడువవు ఎడబాయను కలములతో రాయ గలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వివరించు అంతరిక్షతి పరిణి వరణే ప్రాణమో మేకరకైత ఆరాది ఆరాది ఆరాదివే నా తిరిగి వినివే నను విడవయడబాయో కలములతో రాయ కలమా కవితలతో వర్ణించ గలమా కలలతో వివరించ గలమా నిమోనతమైన ప్రియరాపులు ముని స్ మహాదూతలు ప్రధాన దూతలు నీనామముకే తాచున్నది సేరాపులు కేరుగులు నిత్యముని స్తించాచన్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామ ముఖే తోచన్ ప్రాణము నీకొరకైదించు నది దేవానా ప్రాణము మీకురకైద నది ఆరాధి తును ఆరాధి తును ను ప్రాజువు నీవే నా త్రి వినివే నను విడవయడబాయను రాజువు నీవే నా త్రి వినివే నను విడవయడబాయను గలములతో కవితలతో వర్ణించ గలమా గలతో వివరించ గలమానతమైన ప్రేజ్ల మన మధ్యలో ఉన్న చంద్రశేఖర అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు ప్రార్థిస్తాం సరే సార్ ప్రార్థిస్తాం పరశుతుడ బగు దేవ మహోనదురకు తండ్రి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నాయన ప్రభు ఈ ఉదయం నుంచి తగమని కాచి కాపాడనారు అనేక ప్రాంతాలు తీసుకెళ్ళినారు ప్రభా ప్రభావ అనేక ప్రాంతాలలో తన మిమ్మల్ని మీ మార్గంలో మీకు ఎంతో మందనాలు ముఖ్యంగా ప్రభావ మీ శరీరక్తంగా పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినారు ఎందుకంటే ప్రభావ మీరు అక్కడ పర్యంతర మందులో పాల్పొందామని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చినారు కాబట్టి ప్రభ మేము అందులో పాలు పొందుతున్నాం అందులో పాలు పొందిని పొందని స్థితిలో ప్రభా బలహీనమైన జీవితాలు అపవిత్రంగా పాలు పొందడం వలన మరణము రోగాలు అని జ్ఞాపకం చేయబడింది తండ్రి కాబట్టి ప్రభ మేము దాని విశ్వాసంతో దాన్ని స్వీకరించినైనా మాలో రోగాలు ఉండడానికి వీల్లేదు ఎటువంటి తనమనే సమస్యలు ఉండడానికి వీల్లేదు మీరు పరిశుద్ధులు మేము పరిశుద్ధంగా జీవించాల ప్రభ ఎందుకంటే ప్రభా మీ చింతన మీ ప్రక్కన నిలబడే పెళ్లి కుమార్తె యోగ్యత మీ బిడ్డలకు మీరు ఇస్తానని నేను కాబట్టి మీతో మిమ్మల్ని మేము నివసించాలంటే అటువంటి జీవితం మాకు అవసరం కాబట్టి నైనా మమ్మల్ని ఆ రీతి గ సిద్ధపరిచమని ప్రార్థిస్తున్నాం వరుషుధపరిచమని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు నిలబెట్టుకోమని ఈ యొక్క సాయంత్రం సమయం మీ వాక్యాన్ని ధ్యానించి మేము ఆశపడుతుండగా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరిచి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు నవంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి అది మనకి జ్ఞాపకం చేయబడుతుంది మనం ఉంటుంది బబులోను కాలం కాబట్టి బబులోను అంటే గలిబిలికి సాదృశ్యం అందులో ఎప్పుడు మూడు గుంపులు ఉంటాయి విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంది పాత నిబంధన కాలపు బబులోను కూడా మనం చూసినాం మాదీయులు పారసికులు కల్దీయులు కల్దీయులు మాదీయులు పారసికులు మాదీయులు ఇవి ఎప్పుడు కలిసి ఉంటాయి అన్నట్టు ఆ గుంపులు కాబట్టి మనము బహుజాగ్రత్తగా వాటిని పరిశీలించి ఏ గుంపులు నువ్వు ఉంటేవో గుర్తు కాబట్టి నువ్వు తెలుసుకోవాలా నువ్వు ఏ గుంపులు నువ్వు తిన్నామో తెలుసుకొని బహుజాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా ముఖ్యంగా ఏంటంటే అసలు గుంపులు ఉన్నాయి విషయమే క్రైస్తవ జీవితంలో తెలియదు గొర్రెలు మేకలు అన్న విషయమే అర్థం చేసుకున్నారు కానీ సర్పములు తేళ్లు కూడా ఉన్నాయన్న విషయం నేను మర్చిపోయింది కాబట్టి ఏ గుంపులు ఉంటేవో గుర్తురిగి తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది తెలుసా ఏదో ఒక గుంపులు ఉండిపోతావు అది ఎప్పుడు గ్రహించగలవు బహు ఆలస్యంగా ప్రభు ఎదుట నిలబడే దినమున దాన్ని చూసినప్పుడు నీకు అయ్యో ఎంత పని అయిపోయింది అన్న బాధ వేదన నేను జీవితాంతం వెంటాడుతుంది అంటే యుగ అది వెంటాడుతూ ఉంటుంది కాబట్టి వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించి ఈ వాక్యాలను మనం స్వీకరించాల అందు నిమిత్తమై ప్రభు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చిండు దీన్ని వాడుకుండే బాధ్యత మీదే కాబట్టి ఈరోజు మనము పట్టణ గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యాయములో ముఖ్యంగా ఆ పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలన్నీ మనం ధ్యానిస్తా అది ముగించుకుంటే వచ్చే వారం మన ప్రభుకి సంబంధించిన విషయం తెల్లని గుర్రం మీద అతను రాబోతున్నాడు ఆ వాక్యంలో అదే అధ్యాయంలో కాబట్టి ఒక దిక్కు మహావేశకి శిక్ష అది మొదటి భాగంలో చూసినాం మనము అధ్యాయంలో రెండవ భాగము పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది మూడవ భాగము పెళ్లి కుమారుడు రానై ఉన్నాడు కాబట్టి ఆయన ఏ రీతిగా రా వస్తున్నాడు అతనితో పాటు ఎంతో మంది భక్తులు వస్తున్నారన్న విషయాన్ని మనము మూడవ భాగంలో చూస్తున్నాం ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయంలో కాబట్టి ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు అనేది బైబిల్ చూస్తా ఉన్నాం కానీ మనము ప్రార్థనా పూర్వకంగా వాటిని చూడగలుగుతున్నామా ఒక సమర్థింపు ఏంటంటే బైబిల్ ఉందే నేను నమ్ముతాను బైబిల్ లేని నేను నమ్మను సరే అట్లా అనుకుంటే మళ్ళీ బైబిల్ లేని చాలా నమ్ముతున్నాం కదా అవి ఎన్నో రుజువు పరచా ఎందుకు అటువంటి వేసారిన జీవితం వాటిని విడిచిపెట్టాలా బైబుల్లో ఉన్నాయని నమ్మినప్పుడు బైబిల్ లో చూపించినప్పుడు వాటిని ఎందుకు ధృవీకరిస్తాం మనిషి యొక్క వలన మొదటి నుంచి అదే అన్ని తనకి తెలుసు అనుకుంటాడు కానీ అతనికి ఏం తెలియదు నేను కూడా అదే అనుకుంటే ఇప్పుడు నాకేం తెలియదు ఈవెన్ ఫైవ్ కూడా నాకు తెలియదు అనుకుంటా నేను నేర్చుకుంటున్నా అటువంటి హృదయము కలిగి ఉంటేనే కానీ నువ్వు వాటిని గ్రహించలేము ప్రభు కూడా నీకు వాటిని చూపించాడు నాకు అంతా తెలుసు అనుకుంటే ప్రభు నీకు ఎందుకు చూపించాలా చూపించిన అవసరం లేదు కదా నాకేం తెలియదు ప్రభు నాకు చూపించినైనా అంటే ఆయన ఖచ్చితంగా చూపిస్తాం కాబట్టి నీ హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉంది ఈరోజు నాకు అంతా తెలుసు అనుకుంటున్నావా లేదు ప్రభు నాకేం తెలియదు అయినా మరియా మీ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది అది ఉత్తమ ఉత్తమమైనది మన ప్రభు అక్కడ హెచ్చరించినట్లు చూపి చూపిస్తున్నాడు మనకి వార్త నువ్వు అనేకమైన పనులు అలసిపోతున్నావు మతపరమైన జీవితంలో ఏదో చేస్తున్నావు ఏదో సాధిస్తున్నావు అనుకుంటున్నావు కానీ అది ఉత్తమమైనది కాదు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె దగ్గర నుండి ఎప్పటికీ ఎవరినూ తీసివేయరు కాబట్టి చూడండి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి గంటలు గంటలు ధ్యానించేవారు అంటే ఆయనకి ఇష్టం ప్రార్థనలో గంటలు గంటలు కూర్చుండే అంటే ఆయనకి ఇష్టం ఎందుకంటే యేజు సహవాసం కలిగి జీవించాలనేది ఆయన ఆశ ఆయన తపన ఆదం కొరకు అందుకే వచ్చేవాడు కదా ప్రతిరోజు కానీ చివరికి ఏమైంది మనకు తెలుసు మనిషి ఈ లోకంతో సహసంజలు నాశపడండి తోట చూడడానికి వెళ్ళిపోయింది అక్కడ ఒంటరిగా భర్త పనిచేస్తా ఉన్నాడు భర్తను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయింది దృష్టికి అవకాశం దొరికింది కాబట్టి వీటన్నిటిని మనము ఆత్మీయ నియంత్రణతో చూడడానికి ప్రయత్నించాలా కాబట్టి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనము మరికొన్ని విషయాలు చూడబోతున్నాము ముఖ్యంగా పోయిన వారము పది మంది కన్యకలకు సంబంధించిన బోధన మనం చూసుకున్నాం ఎందుకంటే సితపడము మొదటి భాగంలో మహావేశ ఏ రీతిగా శిక్షింపబడిందని మనం చూసినాం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో ఆయన తీర్పులు సత్యములను న్యాయం తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వీషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తంను బట్టి దానికి ప్రతిదండన చేసేను మరి రెండవసారి వారు ప్రభును స్థుతించుడి అని కాబట్టి మన ప్రభు కార్యాలను బట్టి ఆయనను శుతించడము మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి అక్కడ మనుషులు స్థుతించినట్టు మనం చూస్తున్నాం పరలోక వార్సులు ఆయనను శుతిస్తున్నట్టు మనం చూస్తున్నాం తర్వాత ఆ స్త్రీ ఒక పట్టణం మనకు తెలుసు అది ఉప్మాన్ రీతిగా మహాబబ్లు అని కూడా తెలుసు కాబట్టి మూడో వర్షంకి వచ్చినప్పటికీ ఆ పట్టణపు పోగా యుగ యుగంలోకి పైకి లేచాను దీనికి సంబంధించిన మనము ఒక రికార్డు సార్ చూసినాం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉండే అది ఈరోజు లేదు కదా కానీ మళ్ళీ యుగ యుగంలోకి ఏ రీతిగా లేచింది దాన్ని పోగా ఆశ్చర్యం కదా దాని ఈ సృష్టిలో ఉన్న రకరకాల జీవరాశులు ఆయనని ఏ రీతిగా స్థుతించిన విషయాన్ని మనం నాలుగో వర్షంలో చూసినాము దాని గొప్ప జన సమూహము ఏ రీతిగా ప్రభు సన్నిధికి తిరిగి వస్తున్నారన్న విషయాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాము ఆరో వచనంలో అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలంలగల బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికార్యకు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థితించుడి తర్వాత గొర్రపిల్లం వివాహోత్సవ సమయము కాబట్టి దానికి సంబంధించిన ఏ మనము పోయిన చూసుకున్నాము క్రైస్తవ సంఘము లేక ఏసు ప్రభుని సొంత స్వీకరించిన వారి జీవితం విధానం ఏ రీతి ఉంటుందంటే పౌలు మొదటి కొంత లష్ట పత్రికలు దాన్ని అనేక పర్యాలు చూపేసినట్టు చూస్తాం మనం పదిహేనవ ఉదయం లో మనమందరము అంటే సంఘము సంఘము పెళ్లి కుమారితె అయితే మన ప్రభు పెళ్లి కుమారుడు అంటే అటువంటి ప్రాధాన్యత విశ్వాసకి ఇచ్చడు దేవుడు కాబట్టి ఏసు ప్రభుని తప్ప ఇంకా ఎవరి మీద మనకి మోజు ఉండద్దు అన్నట్టు ఈ లోకంలో ఏసు ప్రభుని దేంతోనే పోలుస్తుంది ఈ లోకం మనకు తెలిసి ఎన్నిసార్లు నేను చూపించిన క్రీస్తుకు బెలియాతులతో పొత్తు కుదరదు ఎందుకు సరి ఎందుకు దాన్ని పోలుస్తారు క్రీస్తుకు బెలియాలతో ఎటువంటి సంబంధం లేదంటాడు బెలియాలంటే అది డబ్బుకు సంబంధించిన ఎన్నిసార్లు చూపిస్తున్నారు రికార్డింగ్స్ లో కాబట్టి లోకము డబ్బుకి ప్రాధాన్స్తుంది అంటే మన ప్రభుకి సమానం చేస్తుంది ఒక దశలో ప్రభు కంటే ఎక్కువ దానికి విలువనిచ్చింది ఆ రీతిగా ఆయన నుంచి ఆయనకి పాత్రలు కాకుండా చెడిపోయిందంటే మతపరమైన జీవితం అదే మనము పోయిన వారం చూసినాము మత్తైసువార్త ఇరవై ఐదవ అధ్యాయం ఒకసారి చూడండి మరోసారి మత్తైసువార్త ఇరవై ఐదవ అధ్యాయం తిరిగి మనము ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయానికి మనం వస్తాం ఒకసారి మతైసు వార్త ఇరవై అధ్యాయంలో ఈ విషయాలను మనము మరోసారి జ్ఞాపకం తీసుకుందాం వర్లవ మొదటి వచనం తమ దివిటిలో పట్టుకొని పెండ్లిమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు బుద్ధి గలవారు వారు తమ దివిటిలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఇవన్నీ నేను పోయిన వరము ఇంటర్ప్రిటేషన్స్ మీకు బుద్దిగన వారు తమ దివిటీలతో కూడా శథిరలో నూనె తీసుకొని పోయేది కాబట్టి ప్రతి దశలో మనం ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉంటాం పాత నిబంధన కాలం మొదలుకొని ఈ వరకు కూడా విశాల్ పదులు కూడా దేవుడు పెళ్లి కుమారులతో పోల్చినట్టు మనం చూస్తాం హుషయ గ్రంథంలో కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు అనేది మనం చూస్తాం ఆయనని తురీకరించినట్టు మనం చూస్తాం వాళ్ళు వ్యభిచారులాగా తయారైన రోజు మనం ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు వాటిని మనం చూపిస్తూ ఉంటాడు అవి ఉత్తర దిక్కున్న ఉన్న ఇస్రాయేల్ దక్షిణ దిక్కున్న యూదా గోత్రం యూధా దేశం రెండు దేశాలు ఇది రెండు విభిచార స్త్రీలతోని పోల్చినట్లు మనం చూస్తాం ఘష గ్రంథంలో అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కూడా విభిచరులుగా జీవించరు అని చూపిస్తుంటు అంటే విగ్రహాల దిక్కులైపోయి లోకాన్ని ప్రేమించడం అన్నట్టు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు అదే రీతిగా కృత నిబంధనకు వచ్చేప్పటికీ కూడా పౌలు ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు మతపరమైన జీవితం ఎట్లా తయారైందనేది కొరిత నేను కొంచెం అవివేకంగా మాట్లాడాను మీరు నన్ను సహించండి అంటాడు కానీ ఈరోజు సహిస్తారు ఎవరన్నా ఖచ్చితంగా సహించారు కాబట్టి ఏంటది నేను క్రీస్తుకు మిమ్మును ప్రధానం చేస్తే కానీ మీరేం చేస్తే ఆయనలో ఉన్న సరళత పరిశుద్ధత నుంచి మీరు తొలగిపోతలేమని మీ గురించి నాకు బా భయం ఉంది అంటాడు అంటే పెళ్లి కుమార్తెలో రెండు గుణగణాలు మనకు కనిపించాలని చెప్తున్నాడు సిద్ధపడిన వాళ్ళు పరిశుద్ధత సరళత అంటే తగ్గింపు జీవితము సామాన్య జీవితం పరిశుద్ధత అంటే పాపము అంటే నువ్వు అసహించుకుంటావు అన్నట్టు తర్వాత పాపము అంటే చాలా మందికి ఏమని నేను తినను త్రాగాను విభిచనం చేయను అవే అనుకుంటారు పాపం కానీ ప్రతి ఆజ్ఞ అత్యక్రమించడం పాపమని ఎప్పటికీ గ్రహించరు ఒక వాక్యంని పాటించి ఇంకొక వాక్యాన్ని ధృనీకరిస్తే నువ్వు మొత్తం ధర్మశాస్త్రాన్ని తునీకరించిన వాడడం వాక్యం కాబట్టి ప్రతి వాక్యం పట్ల నువ్వు బహు జాగ్రత్తగా ప్రవర్తించాల కాబట్టి జననము మరణము నీ నాలుక వశము అన్న వాక్యము జ్ఞాపకం చేయబడ్డప్పుడు ఎన్నిసార్లు నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు కానీ జీవాన్ని కోరుకోలేకపోతుంది ఆ రీతిగా తప్పిపోయినాము అందుకు అనారోగ్య పాలైపోయిన మీరు వచ్చి నీ నోటి నుంచి శాప వస్తున్నాయి అందుకు ఈ లోకంలో దుష్టత్వము పెరిగిపోతా ఉంది శాప వస్తే మనుషులు పోతు రెక్కలు కదా ఆ రీతిగా మనుషులు ఒకరినొకరి మీదికి తిరుగుబడడం జనం జనం లేయడం ఇవన్నీ జరుగుతూ కాబట్టి మనం మటుకు మన నాల్కిని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా పరిచర్య ఎందుకంటే నువ్వు సేవా పరిచయ ఉన్నప్పుడు నాలుగని బ జాగ్రత్తగా కాపాడుకోవాలా సామాన్య మనిషివైతే దాన్ని కొన్నిసార్లు నువ్వు నీ ఇష్టం ఉన్నట్లు వాడుకుంటా ఉంటావు కానీ పరిచర్యలో ఉన్నవారు మటుకు ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది తర్వాత ప్రతి క్షణము ఆత్మకి సమర్పించుకుంటూ ఉండాలి అప్పుడు నువ్వు నీ సొంత తలంపులు ఉపయోగించి మాట్లాడవన్నట్టు అయితే బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఇద్దరు సిద్ధంగానే ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆరంభంలో అందరు జాగ్రత్తగా ఉంటారు బాగుంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉంటాం అన్నట్టు మొదటి సంవత్సరము బాప్తిజం రక్షణ పొంది బాప్సం పొందిన రోజులలో ఆ కొన్ని నెలలు మటుకు ఎక్కడని ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ క్రమేణ ఐహిక విచారాల చేత పోతా ఉంటారు లోకాతీతమైన జీవితంలో మునిగిపోతా ఉంటారు అప్పుడు వాళ్ళ అగ్ని ఆరిపోతూ ఉంటాయి నూనె కారిపోతా ఉంటాయి దాని తర్వాత ఏమవుతుంది కేవలం నిద్రని ఇద్దరు నిద్రించినట్టు నేను చూపించిన పోయిన వరం కదా ఐదవ వర్షం చూడండి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు అందరూ కునికి నిద్రించిరి దాని తర్వాత నిద్రించి చుండిరి అంటే లో వాడుతున్నాడు వర్తమాన కాలంలో చెప్పబడినట్లు వాళ్ళందరూ కునికి నిద్రించి చుండేరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని ఒక కేక వినబడను ఈ కేక చాలా మంది మీ సేతల నేను ఎన్నిసార్లు మీకు చూపించిన అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిలో చక్కపరిచిరి కన్యకలందరూ లేచిరు పది మంది లేచిండ్రు కానీ ఏం జరిగింది ఉదిరిని కన్యకలు మా దివిటి ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడుతున్నాయి కానీ నిజంగా అది కాగడ కాదు నిజంగా అది కాదు అవన్నీ ఆత్మీయ సత్యాలు వెలుగు తాగడా అంటే వెలుగు కదా వెలుగు దేవుని వాక్యానికి సాదృశ్యం నువ్వు నేను పరశురాత్మ నడిపింపుకు సాదృశ్యం అవి లేకపోతే మటుకు నీ వాక్యము ఆ టైంకి పనికిరాదన్నట్టు ఏసునామం ఏసునామం అని ఎంత ఉచ్చరించినా ఏ కార్యం జరగవదు ఆ రోజులో కొన్నిసార్లు నేను ఈ విషయాన్ని మనం ప్రతిసారి ప్రార్థించినప్పుడు తండ్రి అని దాని తర్వాత పరిశుద్ధాత్మని సహ సహా సహాయం చేతనే మనం ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఉచనీప్యం కానీ ములుగులతో మనకు అతని సహాయకుడుగా ఉండి ప్రార్థన నేర్పిస్తా ఉంటాడు తర్వాత ఎవరికి ఎవరి ద్వారా పోతుంది నా తండ్రి వద్దకి ఎవరు రాలేడు నా ద్వారా తప్ప అన్నాడు కాబట్టి తండ్రిని సంబోధిస్తూ కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతో చేసే ప్రార్థన కరెక్ట్ ప్రార్థన అన్నట్టు అట్లా ఎప్పుడు చెయ్యం ఎందుకంటే సత్యం ఎప్పుడు తెలియదు కాబట్టి మనకి అందుకు మన ప్రార్థనలకి విజయం రాదన్నట్టు మీరు అనుకోవచ్చు మరి ప్రభు ఎందుకు నాకు నేర్పలేదు ప్రభు అంటే ఇవన్నీ నేను ఎప్పుడో రాసిపెట్టినా మీ కొరకు మీరు వెతుక్కోక నన్ను అడగద్దు ఎందుకంటే లేఖనాలు పరిశోధించలేదా అని హెచ్చరించాడు కదా మొదట ఏమి రాయబడిందో మీరు చదవా లేదా అంటాడు అంటే చదవాలని చెప్పింది కదా మనం చదవకుండా వాటిని మనం అంటే సమాధానం పడిపోయినాం అన్నట్టు ఒకవేళ నీకు చదువు లేకుంటే మరీ సమాధాన పడతావు అన్నట్టు నాకు చదువులేదు కాబట్టి నేను దాని నుంచి విడుదల పొందిన అనుకుంటావు కానీ ఎవడు విడుదల పొందారు అన్నట్టు ఆయన తిరిగి వచ్చినప్పుడు కాబట్టి చదువు లేని జీవితము సైతాను జీవితం అని నేను ఈసల రుచూపరిచిన ఎందుకంటే నీవు ఏ రూపకంగా ప్రభుత్వ జ్ఞానం అందుబాటు తిలలేవు ఈ లోకంలో అభివృద్ధి పొందలేవు దుష్టుడు నిన్ను నాశనం వినడానికే ఉంటాడు చదువు బహు ప్రాముఖ్యమైంది మన జీవితాలలో దానికి ఎండ్ అంటూ ఉండదు నువ్వు కంటిన్యూస్ గా చదువుకుంటుండలా టెన్త్ క్లాస్ తో మానేయొద్దు ఇంటర్మీడియట్ తో మానేయద్దు డిగ్రీతో మానేయద్దు పీజీతో మానేయొద్దు తొంభై ఐదు శాతము మానేస్తూనే ఉంటారు కానీ కంటిన్యూ చేయరు ఇవ్వగరు అయితే చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది నీకు జ్ఞానం అభివృద్ధి కాదు ఈ లోకలు బ్రతకడం తెలియదు పేదరికం నిన్ను వెంటాడుతుంది అప్పుడు నువ్వు ఏడుస్తావు వచ్చి కాబట్టి వీటన్నిటి బహు జాగ్రత్తగా పరిశీలించి మన జీవితాన్ని మనం తయారు చేసుకోవాల భవిష్యత్తుని ఆయనకి సమర్పించాల అయితే బుద్ధి గల కన్యకలు మీ దగ్గర ఉన్న నూనె మాకు అనుగ్రహించమని ఇవ్వమని బుద్ధిగల కన్యకలు ఏమన్నారు మాకు మీకు ఇది చాలదేమో మీరు అమ్మ వారి యొద్దకు పోయి కొనుక్కున్న చెప్పింది అయితే పోయిన వారం నేను మీకేం హెచ్చరించిన అంటే ఈ చిహ్నాలన్నిటినీ ఒక లిస్ట్ తయారు చేసుకొని వీళ్ళు ఎవరు ప్రవ్వా అని ప్రార్థించి అడిగినప్పుడు ఆయన నీకు ఒక మార్గం చూపిస్తాడు నా విధానం అదే వీళ్ళందరూ ఎవరు ప్రవ్వ అమ్మవారు ఎవరు ఎప్పుడు ధ్యానించలేదే అమ్మవారు ఎక్కడికెళ్ళి వచ్చినారు బుద్ధిలైన కన్యగలు బుద్ధి గల కన్యకల గురించి మేము ధ్యానించినాం కానీ ఈ అమ్మవారు ఎవరు ప్రవ్వ అని ఏ రోజు మనం అడగలేదు అడిగింటే ఎప్పుడో ఈ కామెంట్రీస్లకి అవి వచ్చేసేటిది అక్కడి నుంచి చర్చలకు వచ్చేసేటిది దాని తర్వాత పదో వర్షంకి వచ్చేప్పటికేం జరిగింది వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను ఇది మనము ఆశ్చర్యంగా చూస్తాం ఏంటంటే సీల్ చేయబడుతుందో తలుపు వేయబడుతుందో బయట శ్రమ ఉంటది నోవా జల అదే కదా ఆ ఎనిమిది మంది లోపలికి వెళ్ళినాక ఏం జరిగింది మీకు తెలుసు తలుపులు వేయబడ్డాయి దేవుడు తన హస్తాలతో మూసాడు దాన్ని సీల్ చేశాడు ఇంకా ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడ కూడా మనం అది చూస్తున్నాం పాత నిబంధన కాలంలో తలుపులు వేయబడ్డాయి బయట మహాశ్రమ జల కృత నిబంధన కాలంలో కూడా అరజు అంటున్నాడు ప్రభు బుద్ధి లేని లాస్ట్ మినిట్లో పరిగెత్తినారు కొద్దిగా లేక నీకలు ఏం చేసిండో ప్రతిరోజు దాన్ని పొందుకున్నారు నిద్ర మేల్కున్న రోజు మొదలుకొని ఆయన వచ్చేంత వరకు వాళ్ళను నేను సమకూర్చుకున్నారు అంటే అప్పుడు సరి వాళ్ళ దేవుటిలని అరే ఎందుకు ఈ దివుటి వెలుగుతలేదు అంటే నేను తీసుకున్న వాక్యం రాగా నేను అర్థం చేసుకున్న వాక్యం సరైంది కాదా దీన్ని ఈ రీతిగా విశదీకరించిన పరిచారకులు బోధకులు దీనిని ఎట్లా అర్థం తీసుకోలేకపోతే ఇంతకాలం వాళ్ళు చెప్తుంటే గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయినా నేను పరిశీలించలేకపోతున్నా కాబట్టి నీ దివిటిని చక్కపరుచుకోవడం అంటే నీ వాక్యాన్ని సరి నీ వాక్యపు అవగాహనని సరి రకరకాల కామెంట్రీస్ట్ నేను చదివిన రకరకాల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్రీస్ చదివినా తృప్తి లేకపోతే మటుకు ఖచ్చితంగా ప్రార్థనలు కూర్చుంటారు ప్రభు ఇవి ఏమీ సమాంజసంగా లేవు నాకు నిశ్చితానుసారంగా నాకు అది చూపించు అంటే ఎన్ని నెలలు పట్టినా కానీ నేను విడిచిపెట్టలేదు వాటిని అది విధానం ఎందుకంటే ఆ లేఖనాలని పరిశోధించమన్నాడైనా చదవమని చెప్పిండు మీరు చదవలేదా అన్నాడు చదివినాక పరిశోధించలేదా అన్నాడు లేఖనలు పరిశోధించాలా మనం పరిశోధించాలంటే రీసెర్చ్ చేయాల ఈజీ సొల్యూషన్స్ వెతుక్కోద్ది షార్ట్ కట్స్ ఎప్పుడు వెతుకొద్ది ఎందుకంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అంటాం ఇంగ్లీష్ లో మీకు సాంపా సాధించాల జీవితం అంటే షార్ట్ కట్స్ లేవు సూటిగా పోవాల్సిందే యుద్ధం పోరాడాల్సిందే నువ్వు కత్తులు డాళ్ళు చేత పట్టుకోవాల్సిందే చితపడాలా అయితే శిరస్త్రాసుకోవాలా జోళ్లు తొడుక్కోవాలా నడుముకు దట్టి కట్టుకోవాలా అన్ని విధాలుగా కవచం ధరించుకోవాలా ఛాతి భాగంలో ఇవన్నీ తెలిసి అఫీసులు రాష్ట్ర పత్రిక ఆరోధ్య చూసినాం అంత సంపూర్ణంగా నువ్వు తయారయ్యి యుద్ధానికి పోవాల్సిందే ఇంకా వేరే మార్గమే లేదు కాబట్టి ఇక్కడ పెళ్లి కుమారుడిని ఎక్కడకు పోవాలా గదులు తలుపులు వేయబడ్డాయి బయటికి వెళ్ళిపోయారు మళ్ళా తిరిగి తలుపులు కొడితే ఏం జరుగుతుంది చెప్పండి చూడండి అక్కడ వారు కొనగోచండగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన వారందరూ కూడా పెళ్లి విందులోనికి పోయి అంతట తలుపు వేయబడను ఆ తర్వాత తగ్గిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగక అతడు మిమ్మును నేను ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ఎసరో మాటలు ఎట్లంటే చూడండి మిమ్మును నేను ఎరుగను అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు ఇది సాధ్యం చెప్పండి మీరు ఎవరో నాకు తెలియదంటే కుమార్తెలే కదా వాళ్ళు కూడా కదా ఎట్లా అంటాడు ప్రభు మీరెవరో నాకు తెలియదు పెళ్లి కుమార్తెనే కాదు సేవకుల గురించి కూడా మాట్లాడుతున్నాడు అక్రమం చేయవలరా మీరు ఎవరో నాకు తెలియదు నా దగ్గర నుంచి పోండి అంటున్నాడు కాబట్టి సేవకుల గురించి అక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం ఆ గుంపు మనకు తెలియదు అదే దిగా విశ్వాసుల గురించి కూడా మాట్లాడుతున్నాడు వారి విశ్వాసం ఏమైపోయింది ఈ ఉదయకాలం నేను వైఎంసీఏ వర్షిప్ లో పాల్గొన్నప్పుడు వాళ్ళు వాక్యం పంచుకోమన్నారా అప్పుడు నేను ఇదే విషయాన్ని వాళ్ళకి హెచ్చరించిన నమ్మకానికి విశ్వాసంకి తేడా అయ్యిందని ఆత్మీయ నమ్మకం అంటే ఏంది విశ్వాసం అంటే ఏందని నేను చూపించిన వాళ్ళకి వాక్యాలు నమ్మకం అంటే కళ్ళతో చూసి నమ్మేది విశ్వాసము నీ యొక్క ఆత్మీయ చూసి నమ్మేది అది కళ్ళకి కనిపించదు కానీ అక్కడ ఉన్నది అది కాబట్టి అనేకమైన ప్రపంచంలో దేవుడు సృష్టించాడు అంటే నీకు అండ్లా కనిపించినాయా కనిపించలేదు కానీ ఉన్నాయి అక్కడ ఆకాశ సమూహాలు ఎక్కడైనా చూసావా కానీ అక్కడ ఉన్నాయి అవి ప్రధానాలను చూసావా కానీ అక్కడ ఉన్నాయి అవి అవన్నీ క్రిందికి దిగొచ్చినాయి నేను నీకు చూపించిన కొంతకాలం క్రిందట అవి అందుకు జనం మీదకి దేశాలు యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తున్నాం రకరకాల రోగాలు బయటకు వచ్చేసినాయి కాబట్టి వాటి నుండి వాటితో పొరడాలా అంటే మీ ప్రార్థన జీవితము ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలా గంటలు గంటలు ప్రార్థనలో కూర్చోవాలా నాన్ స్టాప్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రంక్స్ లో దేవుణ్ణి సిద్ధించడం నేర్చుకోవాలా నేనైతే చెప్తా ఇష్టం లేకున్నా వినడం చెప్పే బాధ్యత ఎందుకంటే అది నాకు రివ్యూల్ అయింది కాబట్టి నేను చెప్పగలేను మినిమం ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ నువ్వు ట్రంక్స్ లో వర్షిప్ చేయకపోతే వాటికు నెక్స్ట్ కోవిడ్ నుంచి తప్పించుకోలేము అది నేను అప్పుడు కూడా చెప్పిన స్టార్టింగ్ లో కూడా కోవిడ్ కి ముందు కూడా చెప్పాను ఈ డిసీజ్ నుంచి మీరు బయటపడాలా జాగ్రత్తగా ఉండాలంటే మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రేయర్ లో కూర్చోవాలా మనం చేసినా అట్లా మన గ్రూప్ చాలా మంది చేసిన మన అది ఉన్నారు పట్టిన ఉన్నారు కొంతమంది నాకు తెలుసు సరే ఇప్పుడు నేను ఇవన్నీ లేదు మనకు తెలుసు అవి ఎందుకు పట్టినయి ఒకరి నుంచి అది ఇంకొకరికి ఎట్లా పోయింది నేను చూపించినాను స్మాల్ గ్రూప్స్ లలో ఎవరిని కొంచెం కించపరిచేది కాదు కానీ జీవితం ద్వారా ఎంతమందికి అది అంటాల్సి వచ్చిందో మీరు చూసిండ్రు దాని తర్వాత దాని నుంచి ఎట్లా విడుదల పొందాలో కూడా ప్రభు మనకు బయలుపరిచేడు మనం వాటిని పాటించినాం విడుదల పొందినం ప్రభు ఎంతో మహిమ పొందిండు మన జీవితాల ద్వారా రోజులలో ఐసీల నుంచి బయటిలాకొచ్చినాం మనం ఎంతో మందిని కాబట్టి మిమ్మల్ని నేను ఎరగను అని మీతో నిశ్చంగా చెప్తున్నటువంటి బుద్ధి లేని అప్పుడు వారు ఏం చేశారంటే మనకు తెలుసు వారు బయటికి పోయి కొనుక్కొని కానీ ఏం కొనుకొచ్చిండ్రు చెప్పండి అమ్మవారు ఉన్నారు ఎవరు వాళ్ళు ఒకప్పుడు ఈ సత్యాలు బయలుపరిచినప్పుడు స్వీకరించలేదు ఆయన వచ్చి తలుపులు వేసేసినాక లోపలికి పెళ్లి కుమార్తె వెళ్ళిపోయినాక బుద్ధులనే వాళ్ళు బయటకునే ఉండి ఈ లోకంలో వెతుకుతున్నారు సత్యం లోపాలుంటే బయట ఎట్లా వెతుకుతాం బయట ఎవ్వడి ఇవ్వడు ఎందుకంటే ఆ టైంలో శ్రమల కాలంలో ఎవడిని ఆదరించాడు ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు కదా అక్కడ కాబట్టి ఇది బహు ఆశ్చర్యకరమైంది అయితే ఈ బుద్ధి లేని ఏం జరిగిందన్న విషయం నేను ఒక లాంగ్ రికార్డింగ్స్ లో మీకు చూపించిన గతంలో ఎన్ని సంవత్సరాల క్రితమో నాకు తెలియదు కానీ ఈరోజు క్లుప్తంగా ఈ స్త్రీకి సంబంధించిన పరమ గీతంలో నుంచి నేను ఒక వాక్యం చూపించిన గతంలో ఐదవ వర్షంలో పరమ గీతంలో ఐదవ వర్షంలో ఇక్కడ పెళ్లిపో మారితే పెళ్లి కుమారుడు అన్న అంశంల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం సరే అది ఇంగ్లీష్ లో కొంత తెలుగులో కొంత ట్రాన్స్లేషన్స్ లో కొన్ని మార్పులు ఉన్నాయి మీకు సమయం ఉన్నప్పుడు రేపటి దినం నా కొంత దీర్ఘంగా వాటిని చూడండి ఒకళ్ళు దేవుడు మీకు మరికొన్ని విషయాలు ఏమైనా చూపిస్తాడు అయితే బుద్ధిని నీకు అనేక జీవితం ఎట్లా ఉందని అడిగి రెండవ వయసు నుంచి మనం చూస్తాం నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది ఇది ఆశ్చర్యం కదా నిద్రించినప్పుడు నీ మనసు ఎట్లా మేల్కొని ఉంటుంది అంటే మత్తు అన్న జీవితానికి సంబంధించింది ఇది అంటే నేను నిద్రించిన బయట ఎవరో తలుపగొడుతున్నారు అలా ఆమె నిద్ర నుంచి బయటికి రాలేకపోతుంది దిగలేకపోతుంది మంచం అయితే బయట తన పెళ్లి కుమారుడు తలుపు కొడుతున్నాడు అన్న విషయాన్ని మనము అక్కడ చూస్తున్నాం అయితే తను ఏమంటుందో చూడండి నా మనసు మేలుకునిది నా సహోదరి నా ప్రియరాల నా పౌరమ నిష్కలంకులకు రాల ఆలకింపు అని చెప్తున్నాడు అంటే దేవుడు బయట తలుపు కొడతా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం ప్రారం అందలు కూడా చూస్తాం కదా ఆయన తలుపు ఇద్దరి తలుపు కొడతా ఉన్నాడు ఎవరు తెలిస్తే వాని ఇంట్లోకి వస్తాడు వాడి జీవితంలో వాడితో పాటు తండ్రి కుమారుడు బస చేస్తారన్న విషయం మనకు తెలుస వాక్యాలు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది చూడండి మన ప్రభు మాట్లాడుతున్న మాట ఇది ఉపమాన్ రీతి అర్థం చేసుకోవాలా నా తల మంచుకు తడిసినది అంటే ఎంతో కాలంగా ఆయన తలుపు కొడుతూనే ఉన్నాడు నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది అంటే రాత్రి వెయిట్ చేస్తున్నాయి అంటే ఎంతో కాలంగా దీర్ఘకాలంగా పెళ్లి మారితే చేదూస్తుండు నీ జీవితాన్ని మార్చుకుంటావని అయితే కొంతకాలం కిందట నేను చూపించిన కూడా ఉదాహరణకి ఒక పురుషునికి ప్రధానం చేయబడ్డప్పుడు నీ నీ నీ జీవితం ఎట్లుంటుంది ఆ పురుషుని కొరకు కనిపెట్టుకుని ఉంటావు ప్రతి దశలో ఇంకా నిన్ను ఏది కూడా నీ మనసుని ఎక్కడికి కూడా పరిపరివిదాలుగా పోనీ అన్నట్టు ఎందుకంటే త్వరగా పెళ్లి కాబోతుంది కాబట్టి తన నీ భర్త మళ్ళీ భర్త కొద్దిగా కనిపెట్టుకోవాలని ఆలస్యం చేస్తే నువ్వు ఈ లోకం తట్టు చూస్తేట్లా వేరే వాడిని చూస్తే ఎట్లా చాలా మన జీవితం అట్లా తయారైపోతుంది రోజులలో కాబట్టి ఇప్పుడు మన దగ్గర గ్రూప్స్ చాలా కేసెస్ వచ్చినాయి ఇటువంటి పెళ్ళి చేసుకున్నాక కాపురాలు చేయని జీవితం భర్త భార్యలు విడిచిపెట్టే జీవితము భర్తలు విడిచిపెట్టిన జీవితాలు మనం చూస్తూ ఉంటాం అందుకే నేను చాలా మందికి హెచ్చరిస్తా అంటే మ్యారేజ్కి ముందు మినిమం సెవెన్ మంత్స్ నువ్వు ప్రేయర్లు ఉండాలని మినిమమ్ సెవెన్ మంత్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండాల దాని తర్వాత ఉపాసం లాభం కష్టాలు వచ్చి క్రైస్తవులు కష్టాల ముందు ఎవడున్నాడు ఉపాసం కష్టం వచ్చిందంటే ప్రభావి కష్టం నాకు విడుదల తెచ్చే ప్రభాని ఉపాసం ప్రార్థిస్తారు కానీ నేను చెప్పిన దానికి ఫలితం ఉండదు ఎందుకంటే మంచిగా ఉన్న కాలంలో మీరు చేయలేదు ఉపాసం కాబట్టి నీ ప్రార్థన అక్కడికి సరిపడుతుంది అన్నట్టు ఉన్న కాలంలో చేయాల్సిన ఉపాస ప్రార్థన చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఉపాసం ఉంటే శమల కాలంలో అప్పుడు ఉపాస అప్పుడు లేవు కాబట్టి దానికి సరిపడుతుంది అన్నట్టు బట్ ఇంకెంత కాలంలో ఉపాసం ఉండాల్సి అందుకే ప్రతి వారము కనీసం ఒకరోజు ఉపసనం నేర్చుకోవాలి మరి మినిమం అది వన్ వీక్ వన్ వన్ వన్ డే అట్లీస్ట్ సరే అలవాటు లేకపోతే బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి కాబట్టి ఒక పూట ట్రై చేయండి వారానికి ఒక పూట ట్రై చేయండి బాడీ అలవాటు అయ్యేంత వరకు దాని తర్వాత ఫుల్ ట్రై చేయండి అట్లా వారానికి ఇంకొక రోజు రెండు రోజులు ట్రై చేయండి గ్యారెంటీ ఏంటంటే ఉపాసం ఉండే వాళ్ళకి ఎటువంటి రోగాలు రావనక స్టాండర్డ్ థియరీ కూడా ఈ బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుందంటే ఉపాసం ఉన్నప్పుడు సైంటిఫిక్ ఎక్కడ లోపాలన్నా అది సరి చేసుకుంటుంది అంటే ఉపాసల్లో కానీ మనం ఉపాస ప్రార్థనలు మనకు తెలిసి ఎందుకుంటాం మనం మనల్ని మనం తృణీకరించుకుంటున్నాం మన అంతరంగ పురుషుడిని బలపరుచుకుంటున్నాం అన్నట్టు మన ఉపాస ప్రార్థనలు నీ అంతరంగ పురుషుడు ఎంతగా బలపడితే అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఎదుగుతుంది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నతంగా ఎదిగే స్థితిలో ఇతర ఆత్మలు నీకు బానిసలు కావాల్సి వస్తుంది అవి ఎవరైనా మనుషాత్మే కావచ్చు లేక ఆ యొక్క ఆకాశ సమూహాలలో దురాత్మలే కావచ్చు అవి నీ ఎదుట సాగిల్ల పడాల్సిందే ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవరు చెప్పండి యేసు ప్రభు కాబట్టి ఏసు ప్రభు ఎక్కడంటే అక్కడ అవి కూడా అవి సాగిల్పడాల్సిందే కాబట్టి అంటే నీ అధికారానికి అవి లోవాల్సిందే సాగిలపడాలంటే అర్థం అది నీ అధికారానికి అవి లోవాడాల్సిందే నువ్వు అంటే అవి వెళ్ళిపోవాల్సిందే మనుషులు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాం చూడండి ఆయన రాత్రి అంతా వాకిలి తట్టుచున్నాడు కానీ తలుపు తీయము నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ఒకటే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన తలుపు కొట్టినప్పుడు నువ్వు తలుపు దిగినప్పుడు తలుపులు వేయబడ్డాక నువ్వంటే తలుపు కొడతావు వేస్తారనే జీవితం కదా అది ఆయన రాత్రి అంతా తలుపు నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు తిరుగుబాటుతనమే చేస్తూ లేక సమర్థించుకుంటూ లోకాతీతంగా జీవిస్తూ అనలీయ పాటలు పాడుతున్నావు నియామక దినాలు ఆచరిస్తున్నావు అన్ని బానే చేస్తున్నావు కానీ నువ్వు నీ వాక్యపు స్థితిని మార్చుకోలేకపోతీవి నువ్వు ఎక్కడెక్కడో పరిగెత్తి మర్మంతకు ఉన్న పరిగెత్తి అన్ని తెలుసుకొని అంత బాబేలు లేక బబులు లాగా తయారైపోతీవి గలి అంత అలచేడి ఎప్పుడన్నా ఆయన శరీరాకి వచ్చాను ప్రభువ వీటన్నిటి నేను జాగ్రత్తగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువ అని అడిగితే ఆయన ఇవ్వకపోయి ఉడే అవకాశం తప్పక ఇచ్చేవాడు కాబట్టి ఈ స్త్రీ ఇప్పుడు ఏం చెప్తుంది చూడండి సమర్థించుకోవడం అంటే మూడో నేను వస్త్రము తీసి ఏ వస్త్రాలు చెప్పండి తర్వాత నేను మరలా దాన్ని ధరింపనేలా ఎవరి కొరకు చెప్పండి ఎవరి కొరకు ధరించుకుంటున్నాను అంత పరమైన జీవితం అట్లా ఉంటుంది అన్నట్టు నువ్వు ఎవరి కొరకు ధరించుకుంటున్నావు నా పాదంలు కడుగు కొట్టిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తర్వాత తలుపు నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కొనెను ఏం చేసి అయినా తెరవకపోతుంది ఆరో వర్షంలో చూడండి నా ప్రియునికి నేను తలుపు తీగినంతలో అతడు వెళ్ళిపోయాను చాలా మంది జీవితాలు ఇట్లానే ఉంటాయి ప్రార్థన ఆరంభిస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్షప్ చేస్తాం మార్నింగ్ అంటే ఆరంభిస్తారు ఎందుకంటే ఆరంభ షూరులో మనం అందరం కానీ దాన్ని దీర్ఘకాలము ఉంచుకోలేము అన్నట్టు విడిచిపెట్టేస్తాం జస్టిఫికేషన్ అని ఇక్కడికి అని జస్టిఫై చేసుకొని దాన్ని విడిచిపెడతాం నేను ఒక మనతో పాటు ఉన్న సేవకుల జీవితాలను ఒక విషయాన్ని గ్రమించిన అందరం స్టార్ట్ చేసినాం ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే సారి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి కొందరు ఫైవ్ ఓ క్లాక్ లేచి చేస్తా ఉన్నారు నేను మటుకు ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ థర్టీ వరకు తీసుకునేవాడిని కొంతమంది జాయిన్ అయినారు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా చేయలేకపోయినారు వాళ్ళు ఆనేశారు ఎందుకంటే నువ్వు ఆరంభించినప్పుడు అది భయంకరమైన కష్టాలు నీకు వస్తూ ఉంటాయి ఎందుకంటే సాతానుడు నిన్ను ఆపని ప్రయత్నిస్తుంటాడు వాడు విసుగు చెందుతాడు నువ్వు ప్రార్థన చేసినావంటే వాడికి విసుగు అన్నట్టు ఎట్లా వీని ఎట్లా ఆపాలా వాడు ఎన్ని ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు నీకు రకరకాల శోధనలు పెడతా ఉంటాడు కుటుంబంలో తెలిసిన వారు ఎట్లనే నిన్ను పెంచపరచాలా నిన్ను బలహీనంగా చేయాలా అని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు కూడా దాన్ని తగినట్లు టెన్ డేస్కి క్లోజ్ చేస్తే అప్పుడు వాడు విజృంభిస్తాడు జీవితంగా ఆ విజృంభణలో మొత్తం నువ్వు బ్రేక్ అయిపోతావు అప్పుడు అటాక్ చేస్తాడు వాడిని వాడి కాబట్టి అనేక పర్యాలు చెప్పిన విషయం ఒకటి ఇది యుద్ధం క్రైస్తవ జీవితం యుద్ధం యుద్ధంలోకి వచ్చిన వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు ఎదుర్కోవాల్సిందే తర్వాత మనను ఎట్లా మరణం రుచి చూడమనిషి నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరిస్తా ఉంటాను ఎందుకంటే ఆయన మనం మనకి మరణం మీద విజయం పొంది మన చేతిలో విజయం కాబట్టి ఆ విజయం నేను నీ జీవితాన్ని తాము ఆడుకుంటూనే ఉండాల కాబట్టి యుద్ధంలో పోరాడాల్సిందే మన జీవితం మన కుటుంబీకుల కొరకు మన పిల్లల కొరకు బంధువుల మిత్రుల కొరకు పరిచ పరిచర్లు ఉన్న వారి కొరకు ఇతర సేవకుల కొరకు దాని తర్వాత సంఘస్థుల కొరకు మనము పోరాడుతూనే ఉండాలి ఈ యుద్ధం జీవితాంతం తర్వాత ఆత్మీయ జీవితాన్ని ఒక దశ నుంచి ఇంకొక దశకి నువ్వు తీసుకొని పోతూ ప్రార్థన జీవితంలో నీ ర్యాంక్ హయ్యెస్ట్ ర్యాంక్కి ఎప్పుడు ఎదుగుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది నాకు తెలిసిన కొందరికి పది సంవత్సరాలు పడుతుంది నువ్వు పది సంవత్సరాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయగలిగితే నీ ర్యాంక్ వెరీ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి తర్వాత పరలోకప్పు ప్రయాణాలు చేసేస్తూ ఉంటావు అనేకమైన దేవుని దేవదూతులతో నీ పురాతనమైన భక్తులతో సంభాషించి నువ్వు ఈ లోకంలోకి వస్తూ ఉంటావు వచ్చి ఈ లోకంలో పనులు ముగిస్తూ ఉంటావు ఈ లోకంలో విప్పుతూ ఉంటావు ఈ లోకంలో దేని బంధిస్తున్నావు ఈ లోకంలో దేని విప్పుతున్నావు అవన్నీ మీకు తెలిసిన వాక్యాలు అవన్నీ నీ యొక్క జీవితంలో జరగాల్సిందే కాబట్టి కంటికి కనిపించని ప్రపంచాలలో నీకు పని అప్పగించబడుతుంది శరం విడిచిపెట్టప్పుడు కాదు శరంలో ఉన్నప్పుడే అవన్నీ నువ్వు చేసుకోవాల్సిందే ఆయన ప్రణాళికలు కాబట్టి ఆయన అనాది సంకల్పం ఎన్ని విషయాలు ఇంకా ఉన్నాయో మనకి తెలియదు ఉన్నక్కడికి సాలనుకొని బైబిల్ జరిగినక్కడికి సాలనుకొని అక్కడికి ఆపేస్తారు అన్నట్టు దాని నెక్స్ట్ లెవెల్ కి పోరాన్నట్టు పౌలసే అనుకుంటే ఈ రోజు మనకి కొత్త నిబంధన పుస్తకాలే ఉండకపోయాడు శిష్యులఫని అనుకునిట్టే నీకు సువార్త వ్యూహ నటని అనుకునింటే రణాగ్రంథం ఉండకపోయింది జీవితంలో వాళ్ళు అనుకోలేదు పాత నిబంధన పుస్తకాలు అంటే సరిపోతుందా దేవుడు మాట్లాడితే దాన్ని రాపించి రాచి అనేకులకు పంచుకున్నారు వాళ్ళు కాబట్టి ఈరోజు కూడా అంతే దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటాం చూపిస్తూనే ఉంటాడు దేవుడు ఆయన వచ్చేంత వరకు ఏమేమి దాచబడ్డాయో అవన్నిటి తీసుకొచ్చి మనకి చూపిస్తా ఉంటాడు దేవుడు ఆయన ఆశ అన్నట్టు తన బిడ్డలకు చూపించడనేసి కాబట్టిప్పుడు ఏం జరిగింది చూడండి నా ప్రా నా ప్రియునికి నేను తలుపు తీనంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినడంతోనే నా ప్రాణము సమస్య లేను నేను అతన్ని వెదికినను అతడు కనబడకపోయాను ఆశ్చర్యం కదా ఆయన ఎంతో ఆసక్తితో ఎంతో ప్రేమతో ఎంతో జాలితో రాత్రి అంతా చలికి వానకి తడుస్తూ ఆయన తలుపబడుతున్న నువ్వు గాఢ మత్తులో నిద్రలో లేయలేకపోతుంది ఆయన స్వీకరించకపోతు రక్షణ సందేశం నీకు మనం వాడుకోవాలి సుఖార్త ఈరోజు మత ప్రాణ జీవితం కూడా అంటేనే ఉందని చెప్తుంది పుదే నీకు అన్ని కలుగునికి నిద్రిస్తున్నారు మంచిగా మళ్ళా వస్త్రాలు వేసుకొని వచ్చి ఆరాధన చేయాలంటే ఓపికనే లేకపోయే వాళ్ళకి ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రేయర్ బ్రదర్ అంటే రారు ఇప్పుడు దాన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే చాలా తక్కువ మంది వస్తారు అదే ప్రేమ విందు ఉందంటే ఫుల్ హండ్రెడ్స్ అలా పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడ తెలుసుకోతుంది కదా క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది ఈ రోజు ఇసలు పదలాగానే ఉంది వాళ్ళు కూడా అంతే కదా మేము అవి ఉన్నప్పుడు మంచిగా తిన్నాం ఆహారం ఇప్పుడు లేదు మాకంటున్నారు కాబట్టి ఇది ఆహారానికి ఆహారం సంబంధించిన కాలం కానే కాదు ఇది ఇది ఉపాసన ఉండాల్సిన కాలం యుద్ధంగా సిద్ధపడే కాలం ఇది అవన్నీ విజృంభించి పనిచేస్తున్నాయి మరి కొన్ని రగాల రోగాలు రాబోతున్నాయి అవి మరీ డేంజరస్ రోగాలు ఇవన్నీ ఇప్పుడు రాబోయే వాటి నుంచి నేను ఒక కాపాడుకోవాలంటే కేవలం నీ ప్రార్థన జీవితం కాబట్టి ఇప్పుడు చూడండి ఏం జరిగింది నేను అతన్ని వెదకినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పలకలేదు నీ ప్రార్థనకి జవాబు రాదు అని చెప్తున్నాడు ఎందుకు ద్దిరైన దానిలాగా తయారైనట్టు పట్టణంలో తిరుగు కావలి వారు చూడండి ఎవడు అమ్మనికి ఎవడు అమ్మడానికి కూడా లేడు అక్కడ కానీ అమ్మవారు బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది బాగా మంచి కాలంలో జరుగుతుంది బిజినెస్ టఫ్ టైమ్స్ అలా బిజినెస్ ఎక్కడ జరగదు కొనేవాడు లేనప్పుడు అమ్మేవాడు ఎట్లా ఉంటాడు చెప్పండి ఇది అది జరిగింది అక్కడ సో ఎక్కడ అమ్మేవాళ్ళు ఉంటారంటే పలాని స్థలంలో ఉంటాడు పలాని చర్చలో ఉంటాడు అంటే పరిగెత్తుతూ ఉంటారు మనుషులు అక్కడ పోతే అక్కడ దొరకదు ఇంకెక్కడికి పోతే ఇట్లా పరిగెత్తి పరిగెత్తి అలసిపోతా ఉంటారు సొమ్మశైలిపోతా ఉంటారు కాబట్టి చూడండి ఏడవ వర్షంకి వచ్చేప్పటికీ పట్టణంలో తిరుగు కావలి నాకు ఎదురు నన్ను కొట్టి గాయపరిచి కాబట్టి గొప్ప జన సమూహము బుద్ధులేని కన్యక లక్ష నలభై కన్యక కాబట్టి దేవుని దేవుని దృష్టిలో సంగము లేక పెళ్లి కుమారితే నిష్కలంకంగా ఉండేది ఎటువంటి మచ్చ ముడత లేని జీవితం అన్నట్టు సరళత పరిశుద్ధత కలిగిన జీవితం అన్నట్టు నింద లేదు అబద్ధం లేదు నోట్లో వారి నుండి మీద ఏ నింద లేదు వారి నోట్లో ఎటువంటి అబద్ధం లేదు అని మనం ప్రకణ గ్రంథము ఏడవ అధ్యాయము మనం ఈ రంగా చూసాం ఒక కాలం దాని తర్వాత పద్నాలుగవ నిలగడం అని చూసినాం అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అంటే బుద్ధి గల సాదృశ్యం అన్నట్టు వీరు కేవలము వాక్యం వినేవాళ్ళు కాదు వాక్యం ప్రకారంగా జీవించే వాళ్ళు తర్వాత అనుభవపూర్వకంగా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఈ ఈ గుణగణాలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఈరోజు ప్రభు ఈరోజు ఉదయం నేను అందరికీ అదే ప్రశ్నించినాను మీరులో ఎవరన్నా ప్రభుని చూసి ఇంతవరకు ఎవరు చెప్ప ఎవరు తలెత్ కనీసమైన స్వరం విన్నారా ఎవరు చేయత్తలే నేను అనేది ఏంటంటే ఆయన సజీవుడు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు ఓన్లీ ఇంటెలెక్చువల్ గా చెప్తున్నావు బైబుల్లో చదివినా కాబట్టి చెప్తున్నావు లేకపోతే చిన్నప్పటి నీకు చెప్పిన కాబట్టి నువ్వు చెప్తున్నావు ఆయన బ్రదర్ ఆయన సజీవుడు నువ్వు చూసినావా అని వాడు నేను అడిగిన అనుకోండి స్టేజ్ మీద నీ పరిస్థితి ఏమవుతుంది అబద్ధికుండా అవుతావా ఆ నేను చూసిన అబద్ధం చెప్తావా నేను నిజంగా చూసినా అనే సత్యం చెప్తావా నువ్వు ఆయన స్వరం విన్నావా అంటే నన్ను ప్రతిరోజు వింటున్నావు బ్రదర్ బైబుల్ తీసేట్టవా ప్రకృతి సస్యంగా ఆయన స్వరం నువ్వు విన్నావా అని ఎవరిని అడిగితే నీ పరిస్థితి ఏంది రచ్చు నిన్ను శివకి ఎవడు పిలిచిండు ఏసులో పిలిచిండా అని అడిగినామనుకో బహు కష్టము మనుషులు వీటిని సహించలేరన్నట్టు చివరి కాలంలో కాబట్టి మనం మటుకు వీటన్నిటినీ బహు జాగ్రత్తగా పరిశీలించి ప్రభు నేను స్వరం వినాలా వినాలని ఆశ ఉందా నేను చూడాలా ప్రభు ఎందుకంటే అతే శువార్త ఐదో దేనిలో మీరు అన్నైనా హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూచేద్దరని కాబట్టి నేను ఆ వాక్యం నా జీవితంలో చూడాల ప్రభుగా నేర వెళ్ళడం నాకు నిజంగా ఆశి ప్రభుగా అన్న ప్రార్థన నీకు అవసరం అందుకు గంటలు గంటలు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దృష్టిని ప్రొ దృష్టి నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకుంటావు నేను నీ కుటుంబీకులని దాని తర్వాత యుద్ధానికి సిద్ధపడతావు అన్నట్టు నువ్వు ప్రార్థన చేస్తే గ్యారంటీగా దానికి విజయం వస్తుంది నువ్వు ఎక్కడ అడుగు అక్కడ మనుషులందరూ సమాధానంగా ఉంటారు నీకు వ్యతిరేకంగా ఎవరు నిలవడలేడన్నట్టు ఎందుకంటే నీలో అంత పవర్ఫుల్ అగ్ని ఉంటుంది అన్నట్టు నీ ప్రార్థన జీవితం నిన్ను అగ్నిమయం చేస్తుంది అన్నట్టు నువ్వు నడుస్తున్నామంటే దుష్టశక్తులకు అన్నిటికీ ఒక అగ్ని పేద అగ్ని నడుచుకుంటారు సెట్లుంటాయి అగ్నిస్తంభం లాగా మన ప్రభు అగ్నిస్తంభం లాగా కనిపించండి కదా ఈ శాల్పాలే వాళ్ళు అగ్ని రాత్రి అగ్నిస్తంభము ఉదయం పూట మేఘ స్తంభం కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం హృదయంలో పండుకుని ఉన్నాం మళ్ళీ కాబట్టి మనం నడిచినప్పుడు కూడా అదే పరిస్థితి దుష్ట శక్తులు గజ గజ వణుకుతూ ఉంటాయి మనం నడుస్తూ ఉంటాయి మళ్ళీ అంతగా అంటే ఊహించుకోండి అగ్నిని మీదికి వస్తే నీ పరిస్థితి అది మళ్ళీ అగ్నిని పట్టుకోవాలంటే నేను అదే చూపించిన ఎవడను పాత కృత ద్రాక్ష రాసం పోయేడంటే అర్థమేం చెప్పండి నీ శరీరము పాత శరీరం పాపభూరితమైన శరీరం అందులో పరిశుధాత్ముడు రాలేడు ఇంకా నేను తెలుసు ప్రేమ గలవాడు జాలీ గలవాడు కాబట్టి ఆయన నీ మీదికి వస్తే నీ శర్రం కొట్టుకుంటుంది భయంకరంగా అది భరించలేదు అది ప్రాణం కూడా విడిచిపెడతాయి భరించలేక అందుకే ఆయన దీర్ఘకాలం మనల్ని సహిస్తా ఉన్నాడు పరిశుధాత్మ అంత రాడు నీలో నీలోకి రావాలంటే నువ్వు ఎంత పరిశుధంగా తయారు కావాలా ఈ లోకంలో దేన్ని చూసినా పెంటకోప్పలాగా ఎంచుకోగలవా ఏది చూసినా మోసకరమైందే కదా ఈ లోకంలో అసలు నీ శరీరంలో ఎటువంటి భోవద్రేకాలు రావద్దు ఈ లోకంలో దేన్ని చూసినా ఏ వ్యక్తిని చూసినా ఏ వస్తువును చూసినా విలువల వస్తువుని అట్లా టక్కనిచ్చేయగలవను అప్పుడే తెలుస్తుంది నీ ఆత్మీయ స్థితి ఏది కాబట్టి పట్టణంలో తిరుగు కావాలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరి చేరి దాని చూడండి ప్రాకారం మీది కావాలి వారు నా పాయి వస్త్రంను దొంగిలించిరి కాబట్టి చూడండి ఆ శ్రమల కాలంలో భయంకరంగా వీళ్ళు గాయపరచబడతారు అనేది వచ్చే ఆధారం ముఖ్యంగా ఏ రీతిగా గొప్ప జన సమూహం అందరూ శ్రమలపాలై హతసాక్షులు అవుతారు దాని తర్వాత ఆ యొక్క సర్పములు తేళ్లు శ్రమల రెండు గుంపులు అన్నట్టు ఒకటి ఏంటంటే వీళ్ళు దొంగ కావాలి వారు నిజమైన కావాలి వారు కాదు దాని తర్వాత ఆ ప్రాకారం మీద ఉండే కావాలి వారు ఇవి రెండు రకాల కావాలి గుంపులు ఇవి అంటే మనకు తెలుసు కావలి గురించి మనం కొంతకాలం కింద ధ్యానించినాం వాచిమెన్ అని వీళ్ళు ఆ ప్రాకారం మీద దివారాత్రులను తిరిగేవాళ్ళు అన్నట్టు వంతుల చెప్పిన ఎందుకు అంటే శత్రువు పట్టణం మీదకి ముట్టడి వేయడానికి వస్తుంటే కావలి వారు అరిచి హెచ్చరిస్తా ఉంటారు సిద్ధపడండి అని యుద్ధానికి లేకపోతే నిద్రలోనే మీరు చనిపోతారని కావలి వాడి పని అది అందరు నేను చెప్పిన ఒక రికార్డింగ్స్ లో లాంగ్ టైం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం కావలివాడి జీవితం ఎట్లుంటుందని అందరు నిద్రపోతున్నారు పట్టణంలో సుఖంగా కావలివాడు మటుకు దా ప్రాకారం మీద తిరుగుతూనే ఉండడు ఏ దర్శనం చేస్తుంది శత్రువు అని కనిపెట్టకపోతే నీ కుటుంబానికి నువ్వు కావలి వాడవని నువ్వు లైఫ్ లా నీ పిల్లల కొరకు నీ భార్య కొరకు నీ భర్త కొరకు నువ్వు కావాలి అని నువ్వు ఎప్పుడు గ్రహించలేవు వాడు ఏ దర్శనం చేస్తున్నా నువ్వు పుట్టనీకి నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోకపోతే మటుకు అట్లా ఎన్నో జరిగిపోతూ ఉంటాయి ఉపద్రవాలు శ్రమలు వాటి నుంచి నువ్వు ఏ రీతిగా బయటికి రాగలవు ఈ ప్రార్థనా జీవితమే నేను ఆ రీతిగా తయారు చేయాలి ఈ ఇక్కడ చూస్తున్న మటుకు వీళ్ళు దొంగ కావాలి వారు ఏం చేసినారు ఆమె గాయపరిచినారు శ్రమల పాలు చేశారన్నట్టు కాబట్టి లోపజన సముఖం లేక బుద్ధి గెలిని కన్యకలు కొనడానికి పోయి నూనె గాయపడి చివరికి అయిన సన్నిధికి వస్తున్నారన్న విషయాన్ని మనం చూస్తున్నాం మీరు ఎవరో నాకు తెలియదు అప్పుడు గ్రహిస్తారు మేము కొనుక్కున్న నూనె మోసకరమైంది అబద్ధంతో కూడింది వేరే ఒక ఆత్మ అని పౌలు మొదటి కొని పత్రిక పదిహేనవ పద్నాలుగో పదిహేనవ అధ్యాయంలో చూపిస్తుంటాడు నేను ప్రకటించని వేరే ఒక ఏసుని మీరు స్వీకరించినారు అంటే వేరే ఒక ఏసు ఉన్నాడని చూపిస్తున్నాడు దేవుడు ఆ వాక్యంలో నేను పొందని వేరే ఒక ఆత్మను మీరు పొందుతున్నారు నేను ప్రకటించని వేరే ఒక సువార్తని మీరు స్వీకరించిన అంటున్నాడు అంటే ఫాల్స్ సువార్త ఉంది వేరే ఒక ఆత్మ కూడా ఉంది మోసపరుచు ఆత్మ బ్రహ్మపరుచు ఆత్మ వేరే ఒక ఏసు అంటే ఈ లోకాతీతమైన ఏసు అనేవి వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి వీటిని పరిశీలించకపోతే మటుకు మనమైతే లేఖనం ప్రకారం మన పాపం నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనంల ప్రకారము తిరిగి లేచిన ఆ ఏసుని మనం ప్రకటిస్తున్నాం ఆ ఏసుని మనం స్వీకరించినాం ఆ యేసునే వెంబడిస్తున్నాం ఆ ఏసీ ఏం చెప్పినాడు నన్ను వెంబడించాలంటే తన్ను తాను ఏం చేయాల తృణీకరించుకోవాలా డినాయ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ అన్నాడు ఉపేక్షించుకోవాలా తెలుగులో పదం తన్ను తాను ఉపేక్షించుకోవాలా ఇది మటుకు చాలా కష్టం గొప్ప జన సమూహం ఎందుకు ఆయన తమల్ని తాము తృణీకరించుకోలేకపోయినారు ఉపేక్షించుకోలేకపోయినారు ఒంటరి జీవితం లేదు వాళ్ళకి దేవుడితో ఆ యొక్క ఒంటరి ప్రయాణం లేదు హానోకు మూడు వందల సంవత్సరాలు నడిచిండు మళ్ళీ వీళ్ళు నడిచింట్రా అంటే లేదు అన్నట్టు కాబట్టి మనం వెనకే పర్యాలు చెప్తూ ఉంటాం హానోకు గ్రంథం గురించి ఎప్పుడు ప్రకటించాను ఎందుకంటే అది పొల్యూట్ అయిపోయింది కూడా తెలుసు కానీ హానోకు ప్రభుత్వం నడిచిండు అనేసి మనం చదివినాం బైబిల్లో కాబట్టి హానోకు సంబంధించిన విషయము వచ్చే వరం నేను ఇంకోటి చూపించబోతున్నా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఉంది అది హానుకు గ్రంథంలో రాయబడింది చదివినా కానీ నేను దాన్ని ఎప్పటికీ సపోర్ట్ చేస్తలేను ఎవరికి నేను చెప్తాను చదవమని నేను చదివినా కాబట్టి మీరు చదవాలని కూడా చెప్పండి నేను నీకు ప్రేరేపడంటే చదువుకో కానీ హానుకు తన పుస్తకంలో ఏమి రాసిండో అది పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో నేను చూసిన అది మీకు చూపిస్తాను కాబట్టి వీళ్ళందరూ పాత నిబంధన భక్తులు కృత నిబంధన శిష్యులు వీళ్ళందరూ హానుపు గ్రంథాలు ఖచ్చితంగా చదివినవారే యూధ హాను గ్రంథం చదివినవాడే పౌలు హానుపు గ్రంథం చదివినవాడే పేతురు హానుగ్రంథం చదివినవాడే ఎందుకంటే పౌలు పేతురు యూధ వారి పత్రికలలో నేను చదివిన కొన్ని విషయాలు అనుపగ్రంథంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు చదివినారు అనేసి మనం చదవాలని నేను ఎప్పుడు చెప్తలేను మీకు ఉన్న పుస్తకం చదువుకుంటే చాలు మీకు ఇష్టపడే చదువుకోండి కానీ నేనైతే ఎవరికి చదవమని చెప్పాను దాన్ని నేను సపోర్ట్ కూడా చేయను ఎందుకంటే అందులో కొంత మోసం కూడా ఉందని నేను చూపిస్తున్నారు మనుషులు దాంట్లో కొంత మోసం కలిపింది తర్వాత అది చదువుతూ నీకు అర్థమవుతుంది కానీ ఆ దాని నువ్వు చదవని నేను చెప్తానండి మీకు చదవాల్సింది మీ చేతిలో ఆల్రెడీ ఉంది దాన్ని బహు జాగ్రత్తగా చదవడం నేర్చుకోండి కాబట్టి వీళ్ళందరూ ఆ యొక్క మహాశ్రమలలో వారి జీవితాలు విడిచిపెడుతున్నారు ఈ వాక్యం ప్రకారంగా తర్వాత వీళ్ళందరూ ఆ యొక్క శ్రమల కాలంలో ఎందుకంటే గది తలుపులు వేయబడ్డాక శ్రమల ఆరంభం ఆ జలము అందరినీ కొట్టుకొని అని మనం చూసినాం అలాగనే మనుషులు రాకడా ఆయన పెళ్లి కుమారుతని సమకూర్చుకున్నాక లోపల తలుపులు వేయబడ్డాయి తలుపు బయట ఉన్న వాళ్ళు మహాశ్రమలలో వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి ఆ శ్రమల గుండా వాళ్ళు తిరిగి వస్తున్నారు ఎట్లా వారి ప్రాణాలు విడిచిపెట్టి అప్పుడు వారు గొరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఉతుక్కొని తెల్లగా మారి అప్పుడు ప్రభు సన్నిధికి వస్తున్నారు అది నేను వచ్చారా మీకు చూపిస్తారు దాని తర్వాత మన ప్రభు సంబంధించిన బోధ ఆరంభం ఆయన ఎట్లా కనిపిస్తాడు మనుషులకి అనేక పర్యాలు నేను మన ప్రభు ఆయన దైవత్వం ఎట్లా ఉంటుందని ఆయన శరీరం అంతా విలువగల రాళ్లతో ఉన్నదని నేను చూపించిన ఒకసారి వాక్యంలో ప్రమే గ్రంథంలో చూపించాను మీకు ఎర్ర రాయి దగదగ మెరుస్తున్న రాయి శరీరం ఆయన కాళ్ళు బంగారం తన కళ్ళుల నుంచి అగ్ని వస్తూ ఉంటుంది అన్నట్టు ఎట్లా చూడగలము ఒక మనిషిలాగా చూడగలిగిన అలా చూడగలుగుతున్నామా దేవుడు అంటే ఎట్లుంటాడో చూడగలుగుతానమా దేవుని సృష్టిలో దేవుడు దేవదూతలు ఎట్లా ఉంటారో మనం ఎప్పుడన్నా గ్రహించగలిగినమా పురాతనమైన భక్తులు గ్రహించగలిగినారు చూడగలిగినారు అందుకు కొన్ని రాసి పెట్టారు మన కొరకు కొన్ని రాయబడలేదు మరి మన లాంటి వాళ్ళం ఏం చేయాలా వాటిని తెలుసుకోవాలా వచ్చేవారు నేను మీకు చూపిస్తాను మన ప్రభు శరీరంలో ఎటువంటి రాళ్ళు ఉన్నాయో అనే రంగు ఎటువంటి రంగు గలవాడు నేను చూపిస్తా వచ్చేవారం కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరమైంది ఆయన ఈ లోకంలోకి వచ్చే టైంలో ఎట్లా ఉంటాడు మొదటిసారి మానవుని లాగా కనిపిస్తా ఉన్నాడు మనకి శర్ర ఆయకు దాల్చి వచ్చిన వాడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి అన్ను తను తగ్గించుకొని ఈ లోకంలోకి కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు మనకు తెలుసు పథమ సింహమాలు ఎవరు సార్ అనేసి ఎట్లా కనిపిస్తాడో నేను వచ్చేవారని మీకు చూపిస్తాను అటువంటి కృపాని ప్రభు మీకు అందరికి కనుకరించాలని ప్రార్థిస్తున్నాను పరశుద్ధుడు బగ్గు తండ్రి మీకు వదనాలనైనా గొప్ప దేవ సమస్త ఘనతా మహిమ మీకే చెల్లించుకొని చున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మీరు మాతో మాట్లాడుతూ ప్రభు బుద్ధి లేని వాళ్ళు చేసిన పనులు ఏందో మీరు మాకు చూపించినారు లేదు లోకాతీతమైన జీవితము నిద్ర సాదృశ్యం వాళ్ళు బాగా నిద్రపోయినట్లు అక్కడ మేము చూడగలుగుతున్నాం కాబట్టి మేలుకొని ప్రభు మా దేవుటిలు చెక్కపరచుకోవాలా మేలుకోవడం అంటే వాక్యులను సత్యాన్ని గ్రహించినప్పుడు నిద్ర నుంచి ఉలిక్కి పడి లేయడం ఒకసారి లేచినామంటే మళ్ళా తిరిగి నిద్రపోం మా దేవుటిలు చెక్కపరుచుకోవాలంటే మాకు పరశుదాత్మ నడిపింపు అవసరం మా దేవిటి వెరగాలంటే పరశుధాత్మ అవసరం మాకు కాబట్టి ఏమైనా మాకు పరశుదాత్మ కావాలా పరశుదాత్మ అభిషేకం మాకు కావాలా ప్రతిరోజు నూతనంగా మాకు పరశుదాత్మ అభిషేకం దయచేయండి ప్రభువా పరిశుధాత్ముడు లేకుండా ఒక్క క్షణం కూడా మేము మీ కొరకు సాక్షులుగా ఉండలేము నేనా పరిశుద్ధాత్మని సహాయం లేకుండా ఒక్క క్షణం కూడా మేము సైత శత్రువుతోని యుద్ధం చేయలేం ప్రభావ అందుకే కనిపించని శత్రువు మమ్మల్ని కొడుతున్నాడు కానీ మేము ఎక్కడి నుంచి దెబ్బ మేము గ్రహించలేనుకుంటున్నాం ఎందుకు అంటే సహాయం మాకు ఈ దినం ఈ సాయంత్రం సహాయం మేము ప్రార్థిస్తుండగా అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు వీటిని పరిశీలించి శూన్యమిలా కాకుండా ప్రభు బుద్ధిని కన్యకలాగా కాకుండా ప్రభావ బుద్ధి గల లక్ష నలభై నాలుగు వేల మంది సిద్ధపడు లాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి స్వస్థపరచండి అద్భుతకరం జరిగించండి తిరిగి నూతనంగా వారి చిత్తాలు మీకు సమర్పించుకుని సేవ చేసే బిడ్డలుగా తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాగ్రహంతో ఎన్నుగారు ఆ మేన్ అందరికీ ైజ్ సిస్టర్స్ ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో